వందల అరవై ఎనిమిది భోగీంద్రులును మీరు పోయిరండు వేగన మీదటి విభవాలకు హరుడ పోయిరా అజుడనివును పోయి తిరిగిరా మీదటి తిరునాళ్లకు సురలు మునులును భూసురులు పోయిరండు అరవిరినాళ్ళు నలసిరి జముడ పోయిరా శిశియువును పోయి సుముఖుడవైరా సురలగూడి గుములై దిక్పతులు దికులకు పోయి రండు ప్రమదాన నిన్నాళ్ళు బడలితిరి నారద సనక ారద నాదులు భూరి పోయి పోయిరండు దూరముగా పోకిట్టే తోరలి వెంకటగిరి చేరి నన్నిట్లనే శివించుడి